అయిదు అంతయు అతని మహామహిమే అతడెంత చేసినా ఎట్టయినన ననవును రావలెనన్నవి రాకమానవు పోవలెనన్నవి పోకుండవు ఆవలనీవల అలమటలేటికి దైవమొక్కడే తగిలిన గురుతూ కాయపుణములు కలిగినవే భువి నీయడ జీవుడు ఇటుగలడే ఆయమిందు కాదవుననెవ్వరు కాయజగురుడొక్కడే ప్రేరకుడు అంతరంగమే ఆత్మజ్ఞానము వింతగు వెలుపల వెడమాయ చింతిరక్షించ శ్రీవేంకటేశుడు మంతు కెక్కెనిక మథక ములేలా